అనుబంధం నలభై ఏడు ఈతడే హరుడు ఈతడే ఎజుడు ఈతనికి కడుబెక్కు బ్రహ్మాండ కటకములు సుడివడిన కడుపులో నిడుకొన్న గనుడు వెడలి పోతకి చంటి విషము దాగిన ఒడిదనకునే మాయ వట్టి భూమిలుగాక ఎల్ల జలదులు మిగిలి ఏకమై పబ్బినపుడొల్ల సిల్లుచు నీతడుండు మల్లాడి ఒక రెండు మద్దులు విరిచినట్టి బల్లిదుడివని నిన్ను బరినమితురుగానా తిరు దేవదేవోత్తముడు పరిపూర్ణుడు అచ్యుతుడు అభవుడు శరణాగతుల రక్షసేయువాడను మాటి గురుతుగా తల పోసి కొనియాడగా వలసే